కీర్తన ముప్పై తొమ్మిది తాళ్ళపాక అన్నమాచార్య దైవమౌ నీవు మాకు వేళమే శ్రీహరిగణే విరవానతిచ్చిటివి తాళ్ళ పాక అన్నమాచార్య దైవమవు నీవు మాకు వేళమే శ్రీహరిగణే విరణనతిచ్చిటివి గురుడవు నీవేసుమీ కుమతినైన నాకు అరవి బ్రహ్మోపదేశముసేసివీ పరమబంధుడవైన పరికింప నీవెసుమీ వరుస నేచెడకుండ వహించుకుంటివి తల్లివైన నీవేసుమీ తగిన విషయాలలో అల్లుకుని తోడు నీడవైన నీవేసుమీ చిల్లర మాయలలో నచడకుండ జేసిటివి దాతవు నీవేసుమీ తగు శ్రీ వెంకటనాథూ నా తలపులో నిలిపి నమ్మజేసిటివి ఏతల చూచినా నాకు ఏడుగడయ నీవే ఆతల ఈతల నన్ను ఆడుకుని కాచితీవి